కీర్తన రెండు వందల అరవై ఆరు నీ దాభంగూచేవు నీకు నిచ్చరించవలనా పాలసముద్రము మీద పవ్వలించినట్టి నీకు బేలైసురలు మొరవెట్టినయట్టు వేళ్లతో మానవులు విన్నవించితి మీ నీకు ఏల నిర్ధరించేవో మమ్మిట్టే రక్షించరాదా ద్వారకా నగరములో తగనెత్తమాడ నీకు బీరాన ద్రౌపది మొరవెట్టినయట్టు ఘోరపు రాజ సభల గుంది విన్నవించితిమి ఏ నీకు ఇంకా రక్షించరాదా ఎనశివైకుంఠములో ఇందిరకూడున్న నీకు పెనగి గజము మొరబెట్టినయట్టు చనువుతో మా కోరిక సార విన్నీతి విని శ్రీవేంకటేశుడ వేగ రక్షించరాద